సత్ అనగా ఏమిటి చిత్ అనగా ఏమిటి ఆనందం అనగా ఏమిటి వీటి గురించి కొంచెం నిదానంగా చింతన చేద్దాము ఆత్మ సదురూపము అనగా కాలత్రేపి అబాధ్యమానత్వే సతి ఏకరూపత్వం సత లక్షణం మూడు కాలాల్లో కూడా అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా అబాధ్యమానత్వే సతి అది బాధు కానటువంటిది నాశనం లేనటువంటిది అయి ఉండి ఏక రూపంతో ఉండున్నది సద్రూపము అదే సత్ యొక్క లక్షణం ఈ సత్ లక్షణం ఆత్మకు ఉంది అందుకని ఆత్మ సద్రూపము ఆత్మ సద్రూపమున్నదనడానికి ప్రమాణం ఏమిటి స్వామిజీ అనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సత్యం జ్ఞానం బ్రహ్మ ఇది బ్రహ్మనొక చెప్పింది ఉన్నది ఆ బ్రహ్మమే ఆత్మ కాబట్టి ఆత్మ కూడా సచ్చిదానంద రూపమే అని చెప్పినట్లయింది సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ అనంటూ మనకు చాంద్రో పనిషత్తు చెప్తుంది అవినాశి వా అరే అయమాత్మ అను ధర్మ అరే మైత్రి ఈ ఆత్మ అవినాశి ఉన్నది నాశనము లేనటువంటిది ఉన్నది అనుచిత్తి ధర్మా దీనికి ఉచ్ఛిత్తి వినాశనము అనేది లేదు అంటే సద్రూపము అని చెప్పినట్లయింది అక్కడ న జాయతే మ్రియతే వా విపశ్చిత అన్నట్టు కఠో కొని శక్తి చెప్తుంది ఈ ఆత్మ పుట్టేది కాదు చచ్చేది కాదు అంటే ఈ ఆత్మకు ప్రాగాభావం లేదు మరియు ప్రధ్వంస్వభావం కూడా లేదు అందుకని ప్రాగభావ ప్రధ్వంస్వభావాలకు ఏది అప్రుయోగి ఉంటుందో అది నిత్యం ఉంటుంది నిత్యత్వం సత్యత్వం తద్ అస్తి తత్ నిత్యం సత్యం ఇది భామతీకారా ఏది నిత్యమో మరి సత్యము ఉంటుందో అది సద్రూపము చిద్రూపము ఉంటుంది మరియు అవినాశితు తద్విధి ఏన సర్వమి అనంటూ మనకు భగవద్గీత చెప్తుంది నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అనంటూ చెప్తుంది నిత్య నిత్యం అంటే నిత్యమనగా సత్యమనగా ఒకటి అంతవంత ఇమే దేహ నిత్య సూక్త ఈ దేహాలులన్నీ కూడా అంతము ఉన్నాయి కాని ఈ శరీరాలకు సాక్షిభూతమై అధిష్టాన రూపమై ఉన్నటువంటి శరీరీ ఎవరైతే ఉన్నారో ఆత్మ అది మాత్రము నిత్యం అని మనకు భగవద్గీత చెబుతోంది నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామ సర్వే వయమరం అని అంటూ కూడా భగవంతుడు రెండో అధ్యాయంలో మనందరం కూడా ఎల్లప్పుడూ ఉండేవారమే అన్నాడు అంటే ఏమిటి అనంతరం సద్రూపులమే అంటే ఆత్మ సద్రూపము అని చెప్పినట్లు అయింది ఇక్కడ మరి అట్లే బ్రహ్మసూత్రం కూడా చెప్తుంది నా ఆత్మ అశ్రుతే నిత్యత్వాచ్య అని అంటూ ఆత్మ నా అంటే నా ఉత్పద్యతే ఆత్మ ఉత్పన్నమయ్యేది కాదు ఏది ఉత్పన్నమైతుందో అది అనిత్యం ఉంటుంది ఉత్పన్న వినాశనాలు కలిగింది అనిత్యం ఉంటుంది కాని ఆత్మ నా ఉత్పద్యతే అది ఉత్పన్నమయ్యేది కాదు ఎందుకు అశ్రుతే అది ఆత్మ ఉత్పన్నమైనట్టు శృతులు ఎక్కడు కూడా ప్రమాణముగా లేవు శృతులు ఎక్కడు కూడా ఆత్మ ఉత్పన్నమైంది అని వినపడడం లేదు అందువల్ల నిత్య ఆత్మ నిత్యం సత్యం ఉన్నది ఎలా చెప్తున్నారు అంటే తాబ్యహ అంటే ఆత్మ నిత్యం అని చెప్పేటువంటి అనేక శృతులు వేదం యొక్క ప్రమాణములు ఉన్నందువలన ఏమిటి ఆ ప్రమాణములు అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటూ వచ్చాము అవి నాసి అరే అయ మా ఆత్మ ధర్మ నా జాయతే మ్రియతే వా విపస్చిత్ అని ఇట్లాంటి అనేక శృతులు చెప్తున్నాయి అందువల్ల ఆత్మ నిత్యము సత్యము అని అనేక శృతి ప్రమాణాల చేత సిద్ధమవుతుంది మరియు ఆత్మ సద్రూపం ఉన్నది అనుటలో సకల జీవుల యొక్క అనుభవం కూడా ఉంది ఏమని నేను ధనవంతుణ్ణి నేను దరిద్రుణ్ణి నేను భక్తుణ్ణి నేను ముముక్షువును అని ఈ విధంగా అనేక ప్రకారాలుగా చెప్తూ ఉన్నారు అయితే ఆ ధనవంతుణ్ణి నీవు ధనవంతుడవు ఎలా కాగలిగావు అని ప్రశ్నించినట్లయితే అతడు ఏమంటాడు నేను పూర్వజన్మల్లో సత్పాత్రులైనటువంటి వారికి ఎంతో దానం చేశాను కాబట్టి ఆ దానం యొక్క ప్రభావం చేత నేను ఈ జన్మలో ఐశ్వర్యవంతుణ్ణి అయినాను అంటాడు మరి ఇప్పుడు కూడా నేను దానం చేసుకున్నట్లయితే భావి జన్మలో కూడా ఇంకా అత్యధికమైనటువంటి ధనవంతుణ్ణి కాగలను అని చెప్తూ ఉన్నాడు దరిద్రుణ్ణి అడిగితే ఏమంటాడు నేను పూర్వజన్మలో సత్పాత్రులకు ఏమీ దానం చేయలేదు కాబట్టి అదాన దోషేన భవే దరిద్ర అని చెప్పిన ప్రకారంగా నేను ఈ జన్మలో దరిద్రుడిగా పుట్టాను అంటాడు భక్తుణ్ణిని అడిగితే ఏమంటాడు నేను జన్మలో భగవంతున్ని చాలా ఉపాసించాను కాబట్టే ఆ ఉపాసన సంస్కారం చేత ఈ జన్మలో కూడా నేను భగవద్భక్తునిగా జన్మించాను మరి అట్లే ఈ భక్తిని కొనసాగించి ఇంకా భక్తిని దృఢం చేసుకున్నట్లయితే నేను భావి జన్మలో కూడా వైకుంఠాది లోకాలకు వెళ్ళి నేను సాలోక్యాది ముక్తిని పొందగలను అంటాడు ఒక ముముక్షుని అడిగితే ఏమంటాడు నేను పూర్వజన్మలో ఈశ్వరార్పణ బుద్ధి చేత సకల కర్మలన్నీ కూడా ఈశ్వరునికి అర్పించి ఫలాభిసంధి రహితంగా ఆచరించాను కాబట్టి ఆ నిష్కామ కర్మ భగవంతుని అనుగ్రహం వల్ల నేను ఇప్పుడు సాధన చెత్తస్తే సంపత్తి కలిగి జన్మించాను నాకు ఆ నిష్కామ కర్మ ప్రభావం చేత సద్గురుదేవుని యొక్క కలిగింది శ్రవణాదులు కూడా నేను చేయగలుగుతున్నాను మరియు ఈ శ్రవణ మరణ నిర్దేశాలు చేసినట్లయితే నాకు ఆత్మజ్ఞానం ప్రాప్తమవుతుంది నాకు భవిష్యత్తులో జన్మ లేకుండా అంటే నేను ముక్తుణ్ణి కాగలుగుతాను కృతకృతుడను కాగలుగుతాను అని ముముక్షు తన అనుభవాన్ని చెప్తాడు ఈ విధంగా వీరి అనుభవాలను బట్టి చూస్తే ఆత్మ పూర్వజన్మలో ఉంది ఈ జన్మలో ఉంది భావిన్మలో కూడా ఉంటుంది అని సిద్ధమవుతుంది కానీ పూర్వజన్మలో ఉన్నటువంటి దేహము ఈ జన్మలో లేదు ఈ జన్మలో వచ్చినటువంటి ప్రాప్తమైనటువంటి ఈ శరీరము ఇక్కడే నశిస్తుంది మరి భావి నేను పోతాను నేను పునర్జన్మను పొందుతాను అంటే అక్కడ మరొక శరీరాన్ని ధారణ చేసుకుంటాను అని అనుభవానుసారంగా తెలుస్తుంది అనంటే పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు ఇప్పుడు ఉన్నటువంటి శరీరం భావి జన్మలో ఉండదు అంటే ఈ శరీరాలు నాశవంతములు ఉన్నాయి కానీ పూర్వజన్మలో ఏ నేనైతే ఉన్నానో ఆ నేనే ఇప్పుడు ఉన్నాను ఈ నేనే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటాను అనేది అనుభవాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి జీవాపేతం మ్రియతే అన్న జీవో అని కఠోపనిషత్తు చెప్పిన ప్రకారంగా జీవుని చేత వదిలబడినటువంటి ఈ శరీరం నాశనం అవుతుంది కాని ఈ దేహి శరీరి నాశనం కాడు అని సిద్ధమైంది అంటే ఆత్మ నాశనం లేనిది తస్మాత్ ఆత్మన కాలత్రయ అవి అబాధ్యమానత్వే సరి ఏకరూప విద్యమానత్వాత ఆత్మన అస్తి అందుకని మూడు కాలాల్లో కూడా అబాధ్యమయ్యి నాశనం లేనిదయ్యి ఏకరూపంగా విద్యమానమై ఉన్నందున ఆత్మ సద్రూపం ఉన్నది అని సిద్ధమైంది సరే స్వామీజీ అనుభవం చేత మీరు ఆత్మ సద్పం ఉంది అని సిద్ధి చేశారు మరియు శృతి కూడా ఆత్మ సద్రూపముంది అని చెప్పారు కాని యుక్తులు ఏమిటి చెప్పండి స్వామిజీ ఆత్మ సద్రూపమున్నదని సిద్ధి చేయడానికి యుక్తులు ఏమిటి అంటే చెప్తాను విను అంటాడు చూడు ఇప్పుడు మనము ఈ లోకంలో ఉన్నామా లేమా చెప్పు ఏమంటావు ఉన్నాము ఉంటావు కదా సరే ఈ ఉన్నటువంటి మనము శరీరము కలవారమా శరీరం లేనివారమా చెప్పు శరీరం కలవారమే అంతే కదా ఎందుకంటే శరీరం కనపడుతుంది కదా లేని ఎలా చెప్పగలం ఉంది కదా మరి ఈ శరీరము మనకు ఎందువల్ల వచ్చింది అంటే కర్మచేతనే వచ్చింది అని చెప్పాలి ఎంతో పూర్వమే చెప్పుకుంటూ వచ్చాం కదా నేను పూర్వజన్మలో సత్కర్మ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ధనవంతునిగా పుట్టాను పూర్వజన్మలో ఏ దానము ధర్మము మొదలైన చేయకుండా పాపకర్మలు చేశాను కాబట్టి ఇప్పుడు దరిద్రుడనై పుట్టాను లేదా నేను పూర్వజన్మలో నిష్కామ కర్మ చేసినాను ఈశ్వరార్పణ బుద్ధితో కాబట్టి ఇప్పుడు నేను ముముక్షువుగా జన్మించి సాధన చతు సంపన్నుడనై జన్మించాను ఈ అనుభవాన్ని బట్టి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుసారంగానే ఇప్పుడు శరీరం ప్రాప్తం అవుతుంది అనేది సిద్ధమైంది అంటే కర్మ చేత ప్రాప్తమవుతుంది మరి ఈ కర్మ మనం చేసిందా ఇతరులు చేసిందా ఈ శరీరం ప్రాప్తం కావడానికి కర్మ కారణము అని చెప్పుకున్నాము ఈ కర్మ మనం చేసిందా ఇతరులు చేసిందా ఏమని చెప్తావు మనం చేసింది అని చెప్పాలి ఎందుకంటే ఇతరులు చేసినటువంటి కర్మ ఇతరులకు ఫలాన్ని ఇచ్చినట్లయితే ఒకడు స్వర్గ కామో యజేత అని శాస్త్రం చెప్పిన ప్రకారంగా దర్శ మాస యాగం చేశాడు అనుకోండి లేదా అశ్వ యాగం చేశాడనుకోండి స్వర్గాన్ని కోరి అతడు చేసినటువంటి ఆ కర్మ ఫలానికి మనం స్వర్గానికి వెళ్లవలసి వస్తుంది ఎందుకంటే ఒకరి కర్మ ఒకరికి ఫలాన్ని ఇస్తుంది అని అంటే మరి అంతా అలా ఎప్పుడు జరగదు ఇంతేకాదు పూర్వము సుకుడు వామదేవుడు మొదలైనటువంటి వారు ఆత్మతత్వాన్ని తెలుసుకొని వాళ్ళు విదేహముక్తిని పుంజనారు కాబట్టి మరి వారు చేసినటువంటి సాధనల చేత మనము ముక్తులం కావాలి అనేటువంటి ఆపత్తి వస్తుంది ఎందుకు ఒకరు చేసినటువంటి కర్మ మరొకరికి ఫలాన్ని అనంటే ఇటువంటి ఆపత్తులు వస్తాయి కాబట్టి ఎవరు చేసినటువంటి కర్మ చేత వారికే ఆ కర్మానుసారంగా మరు జన్మలో శరీరం ప్రాప్తమవుతుంది అందుకని శరీరము కర్మ చేత వచ్చినటువంటిది అయితే ఈ శరీరానికి కారణమైనటువంటి కర్మ ఈ జన్మలో చేయబడిందా జన్మలో చేయబడిందా అంటే కారణం ఎప్పుడు కూడా కార్యము కంటే పూర్వం ఉంటుంది కార్యనియత అవ్యవహిత పూర్వవృత్తిత్వం కారణత్వం కారణం యొక్క కార్యము కంటే పూర్వక్షణంలో అవ్యవహితమై నియమము చేత ఏది ఉంటుందో అది కారణమన పడుతుంది ఏ విధంగా ఒక ఘటం అనేటువంటి కార్యం చేయాలి అంటే దానికి పూర్వక్షణములో అవ్యవహితం అంటే అతి సమీపంలో ఎక్కడైతే కార్యం చేయబడుతుందో అక్కడే దండ చక్రము కులాలుడు మొదలైనటువంటి అన్నీ కూడా అక్కడ విద్యమానం ఉంటాయి ఉంటేనే ఆ ఘటం తయారు చేయబడుతుంది అందువల్ల కారణము అవ్యవహితమై పూర్వక్షణంలో నియమం చేత ఉంటుంది ఇది కారణం యొక్క లక్షణం అలాంటప్పుడు ఇప్పుడు ఈ శరీరానికి కారణమైనటువంటి కర్మ ఈ శరీరము చేతనే చేయబడింది అని ఈ శరీరము ఉత్పన్నమైన తర్వాత కర్మ చేయబడుతుంది కదా మరి ఒకవేళ ఈ శరీరానికి కారణమైనటువంటి కర్మ ఈ శరీరం చేతనే చేయబడింది అని ఈ శరీరం ఉత్పత్తి కంటే పూర్వము ఈ శరీరం ద్వారా చేయబడినటువంటి కర్మ లేదు కదా కర్మ అయితే ఇప్పుడు చేయబడుతుంది మరి ఈ శరీరం ఉత్పన్నం కాక పూర్వక్షణంలో ఉండాలి కదా కారణమైనటువంటి కర్మ అందువల్ల ఈ శరీరంతో చేయబడినటువంటి కర్మ కాదు మరే మనగా పూర్వజన్మలో ఉండబడినటువంటి శరీరం ద్వారా చేయబడినటువంటి కర్మయే ఈ శరీరానికి కారణమయ్యింది అని సిద్ధమవుతుంది అన్నప్పుడు పూర్వజన్మలో కర్మజేయుటకు సాధనమైనటువంటి శరీరం అక్కడ ఒకటి ఉంది ఎందుకంటే శరీరం లేకుండా కర్మ జరగదు అందుకని పూర్వజన్మలోని కర్మ ఈ శరీరానికి కారణమైంది కాబట్టి పూర్వజన్మలో కర్మ కూడా శరీరం ద్వారానే చేసి ఉన్నాము ఈ శరీరంతో చేయబడినటువంటి కర్మలు భావి జన్మకు శరీరానికి హేతువులు అవుతాయి అంటే ముందు కూడా శరీరము ఉంటుంది అయితే జన్మలోని శరీరము ఇప్పుడు లేదు ఇప్పుడున్న శరీరం భావి జన్మలో ఉండదు కానీ ఈ కర్మ చేసినటువంటి ఆత్మ ఈ జీవుడు మాత్రము పూర్వజన్మలో ఏ నేనైతే ఉన్నానో ఆ నేనే ఇప్పుడున్నాను ఈ నేనే భావి జన్మలో ఉంటాను అని అంటున్నాడు ఇతడు పూర్వజన్మలో నేను సత్కర్మ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ధనవంతుడిగా పుట్టాను ఇప్పుడు కూడా నేను సత్పాత్రులకు దానం చేసినట్లయితే భావి జన్మలో ఇంకా ధనవంతునై పుడతాను అంటే ఈ పూర్వజన్మలో ఉన్నవాడే ఇప్పుడున్నాడు ఇప్పుడున్నవాడే భావి జన్మలో ఉంటాను అని చెప్తున్నాడు అంటే ఈ కర్మ చేసినటువంటి ఈ జీవుడు మాత్రము పూర్వజన్మలో ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు భావి జన్మలో కూడా ఉంటాడు కానీ పూర్వజన్మలో ఉన్న శరీరం ఇప్పుడు లేదు ఇప్పుడు ఉన్న శరీరం భావి జన్మలో ఉండదు అంటే ఈ శరీరాలు పోతాయి కాని ఆత్మ నాశనం కాదు అందుకని ఆత్మ సత్యం అని సిద్ధమవుతుంది ఒకవేళ ఈ ఆత్మ సత్యం కాదు అంటే మూడు కాలాల్లో ఉండేది కాదు అనగా భూతకాలంలో లేదు ఇప్పుడు మాత్రం ఉంది భవిష్యత్తులో ఉండబోదు అందువల్ల ఆత్మ సత్యం కాదు అని అన్నట్లయితే పూర్వజన్మ లోపల అయితే లేదు కదా ఆత్మ ఇప్పుడు ఉంది అంటున్నావు మరి ఇప్పుడు ఈ సుఖదుఖాలు ఏవైతే కలుగుచున్నవో ఈ సుఖదుఖాలకు కారణం ఎవరు కర్మ అని చెప్పాలి ఎందుకంటే ఒకరు సుఖపడుతున్నారు ఒకరు దుఃఖపడుతున్నాడు అన్నప్పుడు అందరికి ఒకే రకంగా సుఖదుఖాలు లేవు కదా ఒకరు చేసినటువంటి కర్మ ఇంకోవరికి ఫలం ఇవ్వదు శివుడైతే జన్మలో లేడు ఇప్పుడు ఇతడు అనుభవిస్తున్నటువంటి సుఖదుఖాలు ఇతరుల యొక్క కర్మ ఫలము కాదు ఎందుకంటే ఒకరి కర్మ ఇంకొకరికి ఫలాన్ని ఇవ్వదు మరి ఇతని కర్మనే అందామానంటే ఇతడు పూర్వమైతే లేడు ఇప్పుడు ఉన్నాడు సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సుఖదు రూపమైనటువంటి అనుభవము ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వము కర్మ చేయకుండానే ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని చెప్పవలసి వస్తుంది అంటే అకృత అభ్యాగమం అనేటువంటి దూషం పడుతుంది మరి ఇప్పుడు సరే కర్మ చేస్తున్నాడు కానీ శరీరంతో పాటు ఇతడు ఇప్పుడే మరణిస్తాడు భావి కాలంలో ఉండడు అనంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ వర్తమాన శరీరం ద్వారా చేసినటువంటి కర్మలు ఫలమును ఇవ్వకుండానే నష్టమైపోతాయి ఆపత్తి వస్తుంది ఎందుకంటే భావి జన్మలో ఇతడు ఉండడు కదా అన్నప్పుడు ఈ కర్మ ఫలాన్ని అనుభవించేవాడే లేకపో లేకుండా పోతాడు ఎందుకంటే ఈ కర్మలు అయితే ఇంకొకరికి ఫలాన్ని ఇవ్వవు ఎవడు చేసిన కర్మ వానికే ఫలం ఇస్తుంది మరి అన్నప్పుడు భావి జన్మలోనైతే ఇతడు ఉంటలేడు మరి ఈ కర్మలు ఎవరికి ఫలాన్ని ఇస్తాయి ఇవ్వవు తానైతే లేడు అంటే ఈ కర్మలు ఫలాన్ని ఇవ్వకుండానే నష్టమైపోతాయి అంటే కృత విప్రనాశనము అనేటువంటి ఒక దోషం వస్తుంది పూర్వజన్మంలో తాను లేకు లేడు కాబట్టి తాను చేయని కర్మలు ఈ జన్మకు వచ్చినాయి అని అంటే అకృత అభ్యాగమో అనేటువంటి దోషం పడుతుంది ఇప్పుడు చేసినటువంటి కర్మలను అనుభవించడానికి భావి కాలంలో ఇతడు ఉండడు కాబట్టి ఇవి ఫలాన్ని ఇవ్వకుండానే నాశనమైపోతాయి కృత విప్రనాశనము అనేటువంటి వస్తుంది ఈ విధంగా దోషాలు శ్రీ విద్యారాయణ గురుదేవులు కూడా పంచకోశ వివేక ప్రకరణంలో చెప్పారు కదా పూర్వ జన్మన్న సన్నేత జన్మ సంపాదం భావి జన్మన్న సత్కర్మ నపుంజీతేహ సంచితం అనంటూ అకృత అభ్యాగమము మరియు కృత విప్రనాశనము అనేటువంటి దోషాలు వస్తాయి ఆత్మను ఒకవేళ అనిత్యము అని సత్యము కాదు అని ఒప్పుకున్నట్లయితే ఇలాంటి దోషాలు కాబట్టి ఆత్మ సద్రూపమే ఉంది అని ఒప్పుకోవాలి ఆత్మ అనాది అని కూడా సిద్ధమవుతుంది ఎందుకంటే ఈ కర్మ పరంపర ఇది కొనసాగుతూ ఉన్నట్లయితే ఇది అనాది అయినటువంటి ఈ జన్మ పరంపరలో ఏకరూపమై ఆత్మ మాత్రం ఒకటే ఉంటుంది అందుకని ఆత్మ అనాది ఉంది అంటే ఉత్పత్తి రహితం ఉన్నది శరీరాదులు ఉత్పన్నమవుతున్నాయి నష్టమవుతున్నాయి కానీ ఆత్మ మాత్రం ఒకటే ఉంది పూర్వజన్మలో ఏ ఆత్మ ఉందో అదే ఈ జన్మలో ఉంది ఈ జన్మలో ఉన్నటువంటి ఆత్మనే మరు జన్మలో ఉంటుంది అంటే ఆత్మ మాత్రం ఉత్పన్న నాశనాల్ కావడం లేదు శరీరాలు ఉత్పన్నము నాశనములు అవుతున్నాయి ఆత్మ అవినాశి అనాది సత్యము నిత్యము అని సిద్ధమవుతుంది ఈ జన్మలో కూడా శిశువుగా జన్మించింది శరీరము బాల్యావస్థను పొందుతుంది యవనావస్థను చేరుకుంటుంది ఆ తర్వాత కౌమార్యము ఆ తర్వాత వృద్ధాప్యము ఆ తర్వాత మరణమును పొందుతుంది ఈ శరీరము మార్పు చెందుతూ ఉంది కానీ ఈ బాల్యావస్థలో శేషవావస్థలో కౌమారవస్థలో యువనావస్థలో అన్ని అవస్థల్లో మాత్రము ఆత్మ ఒకటే ఉంది ఎందుకు ప్రత్యభిజ్ఞ చేత తెలుసుకోండి ప్రత్యభిజ్ఞాజ్ఞానం ఏ విధంగా అవుతుంది బాల్యే యో అహం మమ పితామహం అద్రాక్షం సయేవ అహం అద్య మా అమ్మ పౌత్రం పశ్చామి అంటే బాల్యంలో నేను మా తాతను చూశాను ఆనేనే ఇప్పుడు మా మనుమణ్ణి చూస్తున్నాను అంటాడు దీని ద్వారా ఏం తెలుస్తుంది అనంటే బాల్యంలో ఎవరైతే ఉన్నాడో అతడే ఇప్పుడున్నాడు అని సిద్ధమవుతుంది కానీ బాల్యావస్థ ఇప్పుడుందా లేదు బాల్యావస్థ పోయింది వన్ వచ్చింది అది పోయింది వార్ధక్యం వచ్చింది ఈ అవస్థలు మారుతూ ఉన్నాయి కానీ ఈ అవస్థల్లో మాత్రం ఆత్మ ఒకటే ఉంది అంటే ఆత్మకు నాశనం లేదు అవస్థలు మారుతూ ఉన్నాయి అవస్థలు ఒకటి నాశనం అయిపోతుంది మరొకటి వస్తుంది అది నాశనం అయిపోయి మరొకటి వస్తుంది అవస్థలు మారుతూ ఉన్నాయి శరీరం మారుతూ ఉంది చివరికి శరీరము మరణిస్తుంది కానీ ఆత్మ మాత్రము ఏకరీతిగా ఉంటుంది అందుకని కాలత్రయ్యమానత్వే సతి ఏకరూపేణ విద్యమానత్వాత్ సత్యత్వం అనేది ఆత్మకు సద్రూపత్వం సిద్ధమైంది అయితే స్వామిజీ దేహాదుల కంటే భిన్నంగా ఆత్మ సద్రూపముంది అని శృతి అనుభవము యుక్తుల చేత సిద్ధి చేశారు కానీ మా అనుభవం ఎట్లా ఉంది అంటే ఈ దేహాది సంఘాతమే ఆత్మ దీనికంటే భిన్నం ఆత్మ లేదు అని మా అనుభవం ఉంది మీరేమో ఈ సంఘాతం కంటే భిన్నంగా ఆత్మ ఉంది అని సిద్ధి చేస్తున్నారు ఎలా సంభవిస్తుంది చెప్పండి అని అంటే చూడ ఒక ఆయనకు దురదృష్టవశాత్ ఒక దుర్ఘటన అతనికి ఒక కాలు ఎరిగిపోయింది లేదా చెయ్యి ఎరిగిపోయింది అనుకోండి పనికి రాకుండా పోయింది చెయ్యి ఆ కాలు అప్పుడు తానేమంటాడు నా కాలు ఇరిగిపోయింది అంటాడు నా చెయ్యి తెగిపోయింది అంటాడు ఇప్పుడు ఆ చెయ్యి పోయింది అని అంటున్నవాడు ఉన్నాడా లేదా ఉన్నాడు కానీ చెయ్యి మాత్రం పోయింది అంటే చెయ్యి లేకున్నా గాని తానున్నాడు అట్లే ఒక కన్నే పోయింది అనుకో కన్ను గాని తాను ఉంటాడా లేదా తానున్నాడు అంటే ఈ శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా గ్రాణ వాక్ పాణి పాద పాయు ఉపస్థ అనేటువంటి ఈ దశ ఇంద్రియాలు ఇవి ఆత్మ కాదు వాటికంటే ఆత్మ వేరే ఉంది అని తెలుస్తుందా లేదా అవే ఒకవేళ ఆత్మ అయితే అంటే ఇంద్రియాలే ఆత్మ అయితే మరి ఇంద్రియం పోతే ఆత్మ కూడా పోయినట్టే కదా ఇంద్రియము తీగిపోయింది లేదా నాశనమైంది అంటే ఆత్మ కూడా నాశనం కావాల్సి ఉంటుంది కానీ ఆత్మ మాత్రం అలాగే ఉంది నా ఇంద్రియం పోయింది అంటున్నాడే గాని నేను చచ్చిపోయాను అంటున్నాడా నేను వాడు చచ్చిపోతే నీకు చెప్పేవాడేవాడు వాడున్నాడు అంటే ఇంద్రియాలంటే ఆత్మ కాదు అని సిద్ధమైందా లేదా అవునా లేదా అట్లే తన యొక్క యొక్క స్థితిగతులు తెలుసుకుంటున్నాడు కదా నా మనస్సు సంకల్పం చేస్తుంది వికల్పం చేస్తుంది లేదా నా మనసులో రాగద్వేషాలు కలుగుతున్నాయి అనేది తెలుస్తుందా లేదా మరి ఈ తెలుసుకునేవాడు తెలియబడే వస్తువు కంటే భిన్నంగా ఉంటాడు కదా ఇది నియమం ఉంది కదా ఘటదృష్ట ఘటాద్భిన్న సర్వథాన ఘటోయథ ఘటాన్ని తెలుసుకునేటువంటి వాడు ఘటం కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటాడో అట్లా ఈ మనస్సును కూడా తెలుసుకునేటువంటి వాడు మనసు కంటే భిన్నంగానే ఉంటాడు మనసు అంటే తాను కాదు మరియు ఈ మనస్సు ఒక దశలో ఉంటుంది ఒక దశలో లేకుండా పోతుంది అది సుషిప్తి దశలో మనసుందా లేదు అక్కడ ఏమైనా సంకల్పాలు వికల్పాలు కలుగుతున్నాయా లేదు కానీ తాను ఉన్నాడా లేదా సుషిప్తిలో ఉన్నాడు కదా ఉంటేనే కదా లేచాడు లేసిన తర్వాత కూడా ఏమంటాడు సుఖ మహామం నేను హాయిగా నిద్రించాను అంటాడు అంటే సుషిప్తులో తానున్నాడు స్వప్నంలో తానున్నాడు జాగ్రత్తలో తానున్నాడు కానీ ఈ మనస్సు ఈ అంతఃకరణము ఒకసారి ఉంటుంది ఒకసారి ఉంటలేదు అన్నప్పుడు ఇది వ్యభిచారి అయింది ఎవరు అంతఃకరణం మనస్సు మరి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటిది ఇది సత్యం ఎలా అవుతుంది సత్య వస్తువు ఎలా ఉండాలి ఇప్పుడు మనం లక్షణం చెప్పుకున్నాం కదా కాలత్రయే అబాధ్యమానత్వే సతి ఏకరూపేణ విద్యమానత్వం సత్యత్వం అని తెలుసుకున్నాం కదా మరి ఇది మూడు కాలాల్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి సుషూప్తులో లేదు సమాధిలో లేదు మూర్ఛలో లేదు ప్రళయంలో లేదు మరణంలో లేదు అన్నప్పుడు ఇది సత్యం కావడానికి వీల్లేదు అంతఃకరణం కానీ దానికి తెలుసుకునేటువంటి వాడు ఎల్లప్పుడు ఉన్నాడు జాగ్రత్తలో ఉన్నాడు స్వప్నంలో ఉన్నాడు సుషూప్తులో ఉన్నాడు సమాధిలో ఉన్నాడు మూర్చలో ఉన్నాడు ప్రళయంలో ఉన్నాడు మరణంలో ఉన్నాడు అన్ని అవస్థల్లో ఉన్నాడు కానీ మనసు అంతఃకరణం ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు లేకుండా పోతుంది మరియు వాస్తవంగా యథార్థ జ్ఞానం కలిగిన తర్వాత ఈ మనస్సు కూడా బాధ అయిపోతుంది మిథ్యతో మరి ఏది మిథ్య అనే నిశ్చయం అది సత్యం ఎలా చెప్పండి ఏది సత్యం కాదో ఏది కల్పితమో అదే బాధింపబడుతుంది అదే నిషేధింపబడుతుంది సత్య వస్తువు ఎలా నిషేధింపబడుతుంది చెప్పండి నిషేధింపబడితే అది సత్యం ఎలా అవుతుంది అందుకని ఇవి ఒక దశలో అన్ని నిషేధింపబడుతున్నాయి బాధ అయిపోతున్నాయి నాశనమైపోతున్నాయి అటువంటి ఈ అంతఃకరణం అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని చెప్పుకుంటాం కదా ఇవన్నీ కూడా ఒక దశలో లేకుండా పోతున్నాయి ఇంద్రియాదులు కూడా ఒక దశలో ఉంటున్నాయి ఒక దశలో లేకుండా పోతున్నాయి అవి కూడా బాధ జ్ఞానం కలిగిన తర్వాత అందుకని అంతఃకరణము ఆత్మ కాదు ఇంద్రియాలు ఆత్మ కాదు వాళ్ళు ఇంద్రియాల ఆత్మ అంటే ఏ ఇంద్రియం ఆత్మ అని ప్రశ్న పడుతుంది ఎందుకంటే పది ఇంద్రియాలు ఉన్నాయి మరి పది ఇంద్రియాలంటే ఒక శరీరంలో పది ఆత్మలు ఉన్నాయంటావా లేదా ఒకే ఆత్మ ఉంది ఒక ఇంద్రియం ఒక ఆత్మ అంటే మరి మిగతా ఇంద్రియాలు ఆత్మ కాదని సిద్ధమవుతుంది ఇంద్రియాల ఆత్మ అంటున్నావు కదా ఒకవేళ అన్ని ఆత్మలే అనుకోండి అన్ని ఆత్మలు అక్కడ ఆత్మల యొక్క సమూహం చెప్పవలసి వస్తుంది దేహంలో ఎంతమంది ఆత్మలు ఉన్నారు చెప్పండి నీ అనుభవం చెప్పు నేను ఒక్కనే అంటావా నేను అనేక మంది ఉన్నాము ఈ శరీరంలో అంటావా అనుభవం ఎట్లా ఉంది నేను ఒక్కనే కన్ను నేను విషయం చూడాలి రూపాన్ని చూడాలని అటువైపు ఈ శరీరం లాక్కెళ్తుంది చెవి నేను శబ్దాన్ని వినాలని ఇటు ఇటువైపు లాక్కెళ్తే ఈ విధంగా ఈ పది ఇంద్రియాలు పది విషయాల వైపుకు లాక్తూ ఉంటే శరీరం గతి ఏం కావాలి చెప్పండి దానికి చక్కడి దృష్టాంతం ఇచ్చాడు తత్వానుసంధానంలో ఏమనంటే ఒక అరటి చెట్టుకు పది ఏనుగులను కట్టినట్లయితే ఆ అరటి చెట్టు యొక్క గతి ఏమిటి అన్నాడు అక్కడ అవి మొదలె ఏనుగులు బలిష్టమైనటువంటివి ఉంటాయి అవి ఒక్క ఏనుగు ఒకసారి ఇట్లా లాగితే ఆ చెట్టు ఊడిపోతుంది పెరికివేయబడుతుంది అలాంటప్పుడు పది ఏనుగులను కడితే ఆ అరటి చెట్టు యొక్క గతి ఏమిటి అన్నాడు అట్లా ఈ పది ఇంద్రియాలను ఆత్మలు అని చెప్పినట్లయితే ఈ శరీరంగా గతి ఏమిటి అందువల్ల ఇంద్రియాలు ఆత్మ కావడానికి వీల్లేదు అంతఃకరణము ఇది కూడా ఉత్పన్న నాశనాలు కలిగింది వ్యభిచారి కాబట్టి ఇది కూడా ఆత్మ కావడానికి వీల్లేదు శరీరం ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము అది పుట్టింది ఒకసారి చస్తది మరి చవు పుట్టుకలు కలిగినటువంటి శరీరము అది సత్యం అవుతుంది అది అనిత్యము పైగా అది నిచేత తెలియబడుతుంది నా శరీరము అంటున్నావు దాని యొక్క స్థితిగతులు కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఈ శరీరం కూడా నువ్వు కాదు ప్రాణం నువ్వు ఆ ప్రాణమును కూడా నువ్వు తెలుసుకుంటున్నావు ఆకలి దప్పులు ఇవి ప్రాణధర్మాలు కదా మరి నాకు ఆకలి వేస్తుంది ఆకలి ఎవరికి కలిగింది ప్రాణానికి కలిగింది ఆ ఆకలి తెలుస్తుంది నీకు ధర్మం తెలుస్తుంది ధర్మి కూడా ధర్మంతో పాటు తెలుస్తుంది అగ్ని యొక్క ఉష్ణత నీకు అనుభవానికి వస్తుంది అని అంటే ఆ ఉష్ణత అనేటువంటి ధర్మంతో పాటు అగ్ని యొక్క అనుభవం కూడా నీకు కలుగుతుంది అట్లే ఆకలి తప్పులు ప్రాణం యొక్క ధర్మాలు నీకు తెలుస్తున్నాయనంటే ప్రాణం కూడా తెలియబడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి ఈ ప్రాణం నీకు తెలుస్తుంది కదా మరణించినటువంటి వ్యక్తి యొక్క ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తారా లేదా ప్రాణం పోయిందా ఉందా లేదా అని తెలుసుకుంటారు కదా అంటే ప్రాణం తెలియబడుతుంది మరి తెలియబడేటువంటిది అది దృశ్యం ఉంటుంది కదా ఏది దృశ్యం ఉంటుందో అది ద్రష్ట భిన్నంగానే ఉంటుంది నియమం ఉంటుంది అందుకని ప్రాణము నువ్వు కాదు ఇంద్రియాలు నువ్వు కాదు శరీరము నువ్వు కాదు అంతఃకరణము నువ్వు కాదు మరి ఇక్కడ ఉన్న ఏది కూడా నువ్వు కాదన్నప్పుడు వాటి అన్నిటిని కూడా తెలుసుకునేది నువ్వు లేదా అన్ని నీకు తెలియబడుతున్నాయా లేదా మరి నువ్వు వాటికంటే భిన్నంగా అవి ఉన్నా అవి లేకున్నా వాటి యొక్క భావదశలో అభావదశలో అన్ని కాలాల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నిటిలో ఉన్నావా లేదా అందుకని మూడు కాలాల్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి మరి ఏకరూపంగా ఉంటున్నావు కాబట్టి నీవే ఆత్మవు ఈ సంఘాతం అంటే నువ్వు కాదు అని సిద్ధమవుతుంది పైగా ఆ సంఘాతం అజ్ఞానం యొక్క కార్యము పంచభూతాల చేత పంచీకరణం ద్వారా ఏర్పడినటువంటి ఈ సంఘాతం శరీరం అది నీకంటే భిన్నంగా ఉండి నీకు తెలియబడుతున్నందువలన అది నువ్వు కాదు మరి ఎవరిది అని ప్రశ్న అది పంచభూతాల యొక్క కార్యం ఈ మరణించిన తర్వాత పంచభూతాలతో ఏర్పడినటువంటి ఏ పంచతత్వాలు ఈ శరీరంలో ఉన్నాయో పంచభూతాల లోపల విలీనమైపోతున్నాయి కానీ నువ్వు ఉంటున్నావు మళ్ళీ జన్మను ప్రాప్తం చేసుకొని మళ్ళీ శరీరాన్ని ధారణ చేసుకొని అక్కడ ఉంటున్నావు కానీ నువ్వు మాత్రము చావలేదు నీకు మాత్రము వినాశము లేదు అందువల్ల ఈ శరీర రూప సంఘాతము ఈ దేహేంద్రియాది సంఘాతము నువ్వు కాదు మరి నువ్వు దానికంటే విలక్షణంగా దానికి అధిష్టాన రూపమై దానికి సాక్షివై సత్యమై ఉన్నావు అందువల్ల నీవే సద్రూపుడవు నీవే ఆత్మవు ఈ సద్రూపత్వం ఏదైతే నాకు ఉందో ఈ సద్రూపత్వము బ్రహ్మకు కూడా ఉంది కాబట్టి ఆ బ్రహ్మ లక్షణం నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా బ్రహ్మమునే అట్లే రెండవ విశేషణం నేను ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నాను ఏ ఇతర ప్రకాశముల యొక్క అపేక్ష లేకుండా నేను సదా ప్రకాశిస్తూ ఉన్నాను దేన్ని ప్రకాశిస్తున్నావు అంటే ఈ దేహేంద్రియ సంఘాతము మరి బాహ్య ఆంతర ప్రపంచమును సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నాను స్వమిజీ మరి ఆత్మ స్వయం ప్రకాశముంది అనడానికి ప్రమాణమేమిటి అనంటే అత్ర ఏ పురుష స్వయం జ్యోతిర్భవతి అంటూ శృతి చెప్తుంది ఈ పురుషుడు స్వయం ప్రకాశస్వరూపుడు అని చెప్తుంది నతత్ర సూర్యోపాతి నంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో అయమగ్ని తమే వ భాంతం అనుభాతి సర్వముంతశ భాష సర్వమిదం విభాతి అనంటూ శ్వేతాశ్వేత శృతి చెప్తుంది ఆ ఆత్మను ప్రకాశించుట ఎందు సూర్యునికి సామర్థ్యం లేదు చంద్రునికి సామర్థ్యం లేదు నక్షత్రాలులకు మరియు విద్యుత్తుకు సామర్థ్యం లేదు అంటున్నప్పుడు ఇంకా అగ్ని ఏ విధంగా ప్రకాశిస్తుంది అనంటూ కైమితిక చేత చెప్పింది శృతి మరేమనగా ఆ ఆత్మ యొక్క ప్రకాశము చేతనే ఈ సంపూర్ణ ప్రపంచమంతా కూడా ప్రకాశింపబడుతుంది తెలియబడుతుంది అని శృతి మాత చెప్తూ ఉంది విజ్ఞానమానందం బ్రహ్మ అంటే జ్ఞానస్వరూపము ఆత్మ అని చెప్తూ ఉంది మరియు బ్రహ్మ సూత్రం కూడా చెప్తుంది జ్ఞాత ఏవా అనంటూ రెండు మూడు పద్దెనిమిదవ సూత్రం ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపము అనంటూ బ్రహ్మ సూత్రంలో కూడా వ్యాస భగవానులు చెప్పారు మరి భగవద్గీతలో కూడా భగవంతుడు ఏమని చెప్పాడు వేదహంసమతీత అని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని సభూతాన్ని మాంతు వేద నకశ్చనా అన్నాడు నేను భూతముని తెలుసుకుంటున్నాను వర్తమానాన్ని తెలుసుకుంటున్నాను భవిష్యత్తును తెలుసుకుంటున్నానుగా నన్ను మాత్రం ఎవరు తెలుసుకోలేరు అని అక్కడ ఆత్మ స్వయం ప్రకాశము జ్ఞానస్వరూపము ఉన్నది చెప్పినట్లయింది మరియు చిత్సకాచారులు కూడా చిత్సూలో చెప్పారు చిద్రూపత్వాత్ స్వయం జ్యోతిరి శ్రుతే ఆత్మ స్వప్రకాశత్వం కో నివారద్రూపత్వాత్ ఆత్మ చిద్రూపమున్నది స్వయం ప్రకాశం ఉన్నది మరియు అత్రయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని అంటూ శృతి కూడా చెప్తూ ఉంది మరి అకర్మత్వాత్ అది దేనికి విషయం కావడం లేదు అన్ని అన్ని తెలుసుకుంటుంది అన్ని ఆత్మకు విషయమవుతున్నాయి కానీ ఆత్మ మాత్రం దేనికి విషయం కావడం లేదు ఏ సూర్యచంద్ర నక్షత్రాదుల చేత గాని మరియు ఇంద్రియాదుల చేత గాని ఏ ప్రమాణాల చేత గానీ ఆత్మ తెలియబడలేదు కానీ ఆత్మ యొక్క ప్రకాశంలోనే అన్ని తెలియబడుతున్నాయి అందువల్ల ఆత్మ చిద్రూపం ఉన్నది ప్రకాశ స్వరూపం ఉంది అని మనకు అనేక ప్రమాణాల చేత తెలుస్తుంది ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పుటకు లక్షణం చెప్పండి స్వామీజీ అనంటే సూర్యాది సాధనాంతర అనపేక్ష ప్రకాశమానం సత్ స్వస్మిన్ ఆరోపిత సకల జడ పదార్థానం అవభాషకం చిద్రూపత్వం ఏ సూర్యచంద్ర నక్షత్రాది సాధనాలున్నాయో ఇతర వస్తువులను ప్రకాశించుటకు ఆ సూర్యచంద్ర నక్షత్రాది రూప సాధనాల యొక్క కూడా లేకుండా స్వయంగా ప్రకాశిస్తూ తన ఎందు అధ్యస్తమైనటువంటి సమస్త జడ పదార్థాలను ఏది ప్రకాశిస్తుందో ఏది తెలుసుకుంటుందో అది చిద్రూపము అది స్వయం ప్రకాశము అని చిద్రూపం స్వయం ప్రకాశం లక్షణం సరే ఇప్పుడు ఆత్మ జ్ఞానస్వరూపమున్నది అనుటలో లక్షణము మరియు తెలుసుకుందాం సకల పదార్థాలను ప్రకాశిస్తుంది ఆత్మ సకల పదార్థాలను ప్రకాశిస్తుంది ఆత్మ సర్వ అవభాసకముంది ఉంది ఆత్మ అని తెలుసుకుంటూ వచ్చాం అనగా బాహ్య ప్రపంచమును మరియు ఆంతర ప్రపంచమును రెండింటిని కూడా ఆత్మ ప్రకాశిస్తుంది బాహ్య ప్రపంచం అంటే ఏది అంటే ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మరి వాటి యొక్క గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధం మొదలైనటువంటి మరి అట్లే ఈ పంచభూతాలతో నిర్మించబడినటువంటి పిండ బ్రహ్మాండాలు అన్నిటిని కూడా కలిపి ఇది బాహ్య ప్రపంచం అనబడుతుంది ఇగట పటాది ప్రపంచం ఇదంతా కూడా ఆత్మచేత తెలియబడుతుందా లేదా అందుకని బాహ్య ప్రపంచమును ప్రకాశిస్తుంది ఆత్మ అట్లే ఆంతర ప్రపంచము అంటే ఈ దేహంలో ఉన్నటువంటి అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు అంతఃకరణములో ఏవైతే సుఖము దుఃఖము రాగము ద్వేషము మొదలైనటు కలుగుతున్నాయో అవన్నీ కూడా తెలుస్తున్నాయి మరియు కేవలం మనస్సు చేతనే సృష్టించబడినటువంటి ప్రపంచమును కూడా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది మరి ఇంతేకాకుండా ఈ దేహమును మరి దేహం ఉన్నటువంటి పంచ కోశాలను అన్నిటిని అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచ కోశాలు కూడా తెలియబడుతున్నాయి స్థూల శరీరం ఆశ్రయించుకొని అన్నమయ కోశం సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించుకొని ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడు ఉన్నాయి అట్లా కారణ శరీరాన్ని ఆశ్రయించుకొని ఆనందమయ కోశము అంటే ఈ మూడు శరీరాలు కూడా ఆత్మకు తెలియబడుతున్నాయి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మూడు కూడా తెలియబడుతున్నాయి మరి ఈ శరీరానికి ఉన్నటువంటి షడ్భావ వికారాలు తెలియబడుతున్నాయి కదా అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్చతి అనేటువంటి షడ్భావ వికారాలు కూడా ఆత్మచేత తెలియబడుతున్నాయి మరి ఆకలి దప్పులు సుఖము దుఃఖము జన్మము మరణము అనేటువంటి ఈ షడ్యూర్ములు అంటారు వీటికి ఇవి కూడా తెలియబడుతున్నాయి మరి ఇంద్రియాలు తెలియబడుతున్నాయి ఇంద్రియాల యొక్క అంధత్వమందత్వ పటుత్వాది ధర్మాలు తెలియబడుతున్నాయి జాగ్రత్త స్వప్న సుశుప్తి ఈ అవస్థాత్రయం కూడా తెలియబడుతుంది అట్లే మూర్ఛ సమాధి మొదలైనటువంటి అవస్థలు కూడా తెలియబడుతున్నాయి పంచ ప్రాణాలు తెలియబడుతున్నాయి పంచకర్మేంద్రియాలు తెలియబడుతున్నాయి పంచ తెలియబడుతున్నాయి అహంకారము బుద్ధి చిత్తము మనస్సు అంతకర్ణ చతుష్టయము తెలియబడుతుంది మరి మూడు అవస్థలకు అభిమానటువంటి విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు వీరు కూడా తెలియబడుతున్నారు జ్ఞానము తెలియబడుతుంది నాకు ఘట జ్ఞానమైంది నాకు పట్ట జ్ఞానమైంది అంటున్నాడు లేదా ఘటము తెలియబడుతుంది ఘట జ్ఞానం తెలియబడుతుంది మరి నాకు ఇది ప్రియం ఉంది నాకు అప్రియం ఉంది అనేటువంటి సుఖవృత్తులను కూడా తెలుసుకుంటున్నాడు ఈ విధంగా లౌకికమైనటువంటి సకల వ్యవహారాలను తెలుసుకుంటున్నాడు మరి శాస్త్రీయమైనటువంటి వ్యవహారాలను కూడా తెలుసుకుంటున్నాడు నేను ముముక్షు అంటాడు నేను సాధన చేతు సంపన్ను అంటే సాధన చేతుస్థ సంపత్తి కూడా ఇతనికి తెలియబడుతుంది ఆ సంపత్తి కలిగినటువంటి వాడు సద్గురుదేవుని ఆశ్రయించి శ్రవణము మననము నిధిధ్యాసనము చేస్తాడు అవి కూడా తెలియబడుతున్నాయి నేను శ్రవణం చేస్తున్నాను నేను మననం చేస్తున్నాను నేను నిధిధ్యాసనం చేస్తున్నాను నేను సమాధిని శీలిస్తున్నాను అని తెలుసుకుంటున్నాడు ప్రమాణము తెలియబడుతుంది ప్రమేయము తెలియబడుతుంది ప్రమాత తెలియబడుతున్నాడు మరియు త్రివిధ తాపములు తెలియబడుతున్నది ఆధ్యాత్మిక దుఃఖాలు తెలియబడుతున్నాయి ఆది భౌతిక దుఃఖాలు తెలియబడుతున్నాయి ఆది దైవిక దుఃఖాలు తెలియబడుతున్నాయి నేను ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాను అంటే శరీరం యొక్క ఆరోగ్యము అనారోగ్యము ఇవి కూడా తెలుసుకుంటున్నాడు మరియు ఇతడు ఉపాసన చేస్తాడు ఉపాసన కూడా తెలియబడుతుంది అది సగుణోపాసన నిర్గుణోపాసన అది ఉపాసన అది కూడా తెలియబడుతుంది చిత్తం యొక్క ఏకాగ్రత తెలియబడుతుంది చిత్తం యొక్క విక్షేపము తెలియబడుతుంది సాధన చేసే ముక్తి ఉండైతే ఆ ముక్తి కూడా తెలియబడుతుంది ఏది తెలియబడతలేదు చెప్పండి ఆత్మ చేత ఆంతర ప్రపంచము మరియు బాహ్య సర్వమును కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆత్మ అందుకని ఆత్మ చిద్రూపము అని తెలుసుకోవాలి అప్పుడు శిష్యుడు అంటాడు స్వామీజీ మీరు ఆత్మ చిద్రూపం ఉంది అని అంటున్నారు గాని మా అనుభవంలో అట్లా లేదే ఎందుకంటే మేము అన్ని మనసు ద్వారానే తెలుసుకుంటున్నాము నా మనసు ద్వారానే ఘటాన్ని తెలుసుకుంటున్నా పటాన్ని తెలుసుకుంటున్నా అన్నిటినీ తెలుసుకుంటున్నా మీరేమో ఆత్మ చేత తెలియబడతాయని మీరు చెప్తున్నారు మా అనుభవం అట్లా లేదే అని అంటే వాస్తవంగా మనస్సు లేదా అంతఃకరణము ఇది జడముంది దానిలో ప్రకాశకత్వము జ్ఞానము లేదు ఆత్మ యొక్క ప్రకాశాన్ని తీసుకొని అది ప్రకాశవంతమైనట్టు వలె తెలివివంతమైనట్టు వలే తెలియబడుతుంది మనకు అంతేగాని దానిలో తెలివి లేదు సూర్యుని యొక్క ప్రకాశాన్ని తీసుకొని అర్థము ప్రకాశించినట్లుగా ఆత్మ యొక్క ప్రకాశాన్ని తీసుకొని మనసు ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది మనకు అంతేగాని వాస్తవంగా ఆత్మ ప్రకాశమే అది అంతఃకరణంలో మనసులో జ్ఞానం లేదు అది జడమే ఉంది అందువల్ల ఆత్మనే ప్రకాశ స్వరూపము అని తెలుసుకోవాలి అయితే మీరు ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు ఆత్మచేతనే సర్వం ప్రకాశింపబడుతుంది నత్వ సూర్యోపాధి నా చంద్రతారకం అని మీరు చెప్తూ వచ్చారు కదా సర్వం ఆత్మచేత చెల్లియబడుతుంది కానీ సూర్య చంద్ర నక్షత్రాదులు కాని ఇంద్రియాదులు కాని ఏ ప్రమాణములు కానీ ఆత్మను తెలుసుకోజాలవు అని మీరు చెప్తూ ఉన్నారు కానీ శాస్త్ర ప్రమాణం ఉంది ఈ విధంగా మన శైవాను ద్రష్టవ్యం అని చెప్తూ ఉంది ఆ ఆత్మ మనసు చేతనే తెలియదగినది అనంటే మనసుకు ఆత్మ తెలియబడుతుంది అని శాస్త్రం చెప్తూ ఉపనిషత్తు చెప్తూ ఆత్మను తెలుసుకునేది ఏది లేదు కానీ ఆత్మనే అన్నిటిని తెలుసుకుంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు చెప్పిన దానికి మీరు చెప్తున్నటువంటి దానికి విరోధం కనపడుతుంది కదా స్వామీజీ అని అంటే మనసైవాను ద్రష్టవ్య అనేటువంటి శృతి యొక్క తాత్పర్యం ఏమిటనగా చూడు ఒక వస్త్రము మురికి అయింది మలినమైంది దాన్ని మనం శుభ్రం చేస్తాము సబ్బుతోని చక్కగా ఆ సబ్బుతోని వస్త్రాన్ని అంత శుభ్రం చేశాము అప్పుడు అంటారు సబ్బు బట్టను ఎంత తెల్లగా చేసిందో చూడండి అంటారు వాస్తవంగా విచారం చేయండి ఇప్పుడు బట్ట ఈ సబ్బు ద్వారా తెల్లగయిందా పూర్వమే తెల్లగా ఉందా సబ్బు ఏం చేసింది పూర్వమే తెల్లగా ఉన్నటువంటి ఆ బట్ట పైన ఆ వస్త్రం ఉన్నటువంటి మురికిని తొలిగేసింది అంతేగాని బట్టలో తెలుపుదనాన్ని సబ్బు తెచ్చిందా చెప్పండి తీసుకురాలేదు కదా సబ్బు బట్టలో తెలుపుదనాన్ని సబ్బు తీసుకొచ్చిందా అది పూర్వసిద్ధమే ఉంది పూర్వసిద్ధమైనటువంటి ఆ తెలుపుదనాన్ని మురికిని తొలగదీస్తూ ప్రకటం చేసింది సబ్బు అంతేగాని ఈ తెలుపుదనాన్ని తీసుకురాలే ఆ పట్టలో ఉన్న తెలుపుదనము అది పురమే ఉంది అట్లే అగ్నితో సంబంధం చేసి సువర్ణాన్ని బాగా కాసి దాన్ని శుద్ధి చేస్తారు కంసాలి వాడు దాన్ని ఎంతగా కాసినట్లయితే అది అంతగా తేజవంతమయ్యి ప్రకాశవంతమయ్యి బలమంతా తొలగిపోయి అది శుద్ధి పడుతుంది అయితే ఆ సువర్ణము చాలా వన్యకొచ్చింది చాలా ప్రకాశిస్తుంది అని అంటారు కానీ ఈ అగ్ని యొక్క సంబంధం చేత ఆ సువర్ణము ప్రకాశవంతమైందా చెప్పండి మరి ఏమైంది ఏంటంటే ఆ అగ్ని సంబంధం చేత దాన్ని బాగా కాచినట్లయితే ఆ సువర్ణంలో ఉన్నటువంటి ఇతర ధాతువులు కలిసి ఏదైతే మాలిన్యం ఉండెనో అదంతా తీసివేసాడు కంసారివాడు అంతంత దాన్ని కాచి ఆ మాలిన్యాన్ని తీసివేయగా అంతంత దాని యొక్క నాణ్యత పెరుగుతుంది అంటే ఈ నాణ్యత ఇప్పుడు అగ్ని సంబంధం చేత వచ్చిందంటారా ఆ సువర్ణంలో పూర్వమే ఉందంటారా చెప్పండి పూర్వమే ఉంది అది స్వరూపం చేత అది మంచి నాణ్యత కలిగినటువంటి శుద్ధమైనటువంటి సువర్ణమే ఉంది కానీ ఈ అగ్ని ద్వారా మాలిన్యం పోయింది అంతేగాని అగ్ని దాన్ని శుద్ధం చేయలే నాణ్యతను తీసుకురాలేదు మాలిన్యాన్ని తొలగీసింది అట్లే ఈ మనస్సు చేత ఏమైంది అని అంటే మనసేవాను ద్రష్టవం అనేటువంటి శృతి యొక్క తాత్పర్యం ఏమిటనంటే అనాది కాలం నుంచి ఆత్మను ఆవరించుకొని ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉండెనో అసత్వపాదకావరణము అభానాపాదకావరణం అనేటువంటి శక్తులు ఏవైతే ఉండెనో అవి నివర్తింపబడ్డాయి మనసు చేత అంటే శుద్ధమైనటువంటి మనస్సు చేత శుద్ధమైనటువంటి మనసులో సాధన చతుర్శ సంపత్తి ప్రాప్తమవుతుంది తద్వారా శ్రవణము మననము నిధి ధ్యాసం ఇవన్నీ చేయగా చేయగా చేయగా మనకు విచార జాయతే బోధ అని చెప్పిన ప్రకారంగా శ్రవణాది విచారం చేసిన పెదప అహం బ్రహ్మాస్మ బోధ జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత ఆ నివృత్తమవుతుంది ఈ అహం బ్రహ్మాస్మయ జ్ఞానం ఏమున్నది ఇది అంతఃకరణం యొక్క వృత్తి మనస్సు యొక్క పరిణామమే కదా అందుకని ఈ ప్రకారంగా అజ్ఞానాన్ని తొలగదీసి మన స్వరూపాన్ని పూర్వవత్ ప్రకటం చేసింది ఈ అంతఃకరణం యొక్క పరిణామాత్మకమైనటువంటి అహంబ్రహ్మాసమైనటువంటి వృత్తి దీనికే మన శైవాన్ని ద్రష్టవ్యహ అని చెప్పింది శాస్త్రం అంటే ఈ మనసు ఏం చేసింది అంటే మన ఆవరణాన్ని తొలగదీసింది అంతే స్వరూప ఆవరణాన్ని భంగం చేసింది కానీ ఆత్మను కొత్తగా తెచ్చిపెట్టలేదు ఆత్మను సృష్టించలేదు పూర్వసిద్ధమైనటువంటి ఆత్మనే ఆవరణ నివృత్తి ద్వారా మనకు తెలియజేసింది ఈ వృత్తి దీనికే మనసైవాణ ద్రష్టవ్యం అని అంటారు మనసు చేత తెలియదగింది అని ఇక్కడ మనసు చేత సాక్షాత్తిగా ఆత్మ తెలియబడదు మరి ఏం చేసింది అంటే ఆత్మ ఎందు ఉన్నటువంటి ఆవరణాన్ని భంగం చేయటం వరకే దాని యొక్క ఉపయోగం ఆవరణ భంగారత వృత్తి అని చెప్పుకున్న ప్రకారంగా అందువల్ల ఆత్మ మనసు చేత తెలియబడేది కాదు ఎన్మనసా నమనుతే యన హురమను మతం తదేవ బ్రహ్మత్వం విధి నేదం యము ఉపాసదే అనంటూ చెప్తుందా లేదా మనసు చేత తెలియబడేది కాదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అనంటూ త్రియ శృతి చెప్తూ ఉంది అందువల్ల మనసేవాణు ద్రతవ్యము అంటే మనసు చేతనే ఆత్మ తెలియదగింది అనేటువంటి శృతి యొక్క తాత్పర్యం అంటే ఆత్మకు అనాది కాలం నుంచి ఏ ఆవరణ ఉండనో ఆ ఆవరణను భంగం చేయడానికి మాత్రమే వృత్తి యొక్క ఉపయోగం ఉంది కాబట్టి ఆత్మ అది పూర్వసిద్ధమే స్వయం ప్రకాశమై ఉంది కాబట్టి దాన్ని ప్రకాశించుటకు మనసుకు సామర్థ్యం లేదు మరేమనగా కేవలం ఆవరణాన్ని భంగం చేయటం వరకే దాని యొక్క ఉపయోగం అంతే ఆత్మ స్వయం ప్రకాశం దాన్ని మనసు ప్రకాశింపజాలదు ఇక ఏ ఇంద్రియాల చేత కూడా ఆత్మ తెలియబడదు కానీ ఆ ఆత్మ యొక్క ప్రకాశంలోనే ఇవన్నీ కూడా తెలియబడుతున్నాయి అంటే ఆత్మనే అన్నిటినీ ప్రకాశిస్తుంది దాన్ని ఏది ప్రకాశింపజాలదు అందుకని ఆత్మ చిద్రూపము స్వయం ప్రకాశము అని సిద్ధమవుతుంది ఆత్మను ఇంద్రియాలు గాని మనస్సు గానీ ఏ ఇతర ప్రకాశాలు గాని తెలియబడదు తెలుసుకోజాలవు అనే విషయంలో ఒక చక్కటి దృష్టాంతం తెలుసుకోండి ఒక దీపం వెలిగించుటకు మనము ఒక ప్రమిదం తీసుకుంటాము దానిలో నూనె పోస్తాము మరి వత్తిని వేస్తాము ఆ వత్తిని వెలిగిస్తా ఈ వత్తి పైన ఆరుఢమైనటువంటి ఏ ప్రకాశరూప అగ్ని ఉందో ఆ జ్వాల రూపమైనటువంటి ఏ అగ్ని ఉందో అదే తనకంటే భిన్నమైనటువంటి ప్రమిదను ప్రకాశిస్తుంది వత్తిని ప్రకాశిస్తుంది ప్రకాశిస్తుంది మరి హ్యమైనటువంటి దాని సాన్నిధ్యంలో ఉన్నటువంటి ఘటపటాదులను కూడా ప్రకాశిస్తుంది కాని ప్రమిదగాని తైలము గాని వత్తి గాని ఇతరమైన ఘటపటాదులు గాని దీపాన్ని ప్రకాశిస్తాయా చెప్పండి ప్రకాశింపజాలవు కానీ అవన్నీ ఈ దీపం చేత ప్రకాశింపబడుతున్నాయి దీపం స్వయంగా వెలుగుతూ స్వయంగా ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశిస్తుంది దాన్ని మాత్రం ఇతరములు ఏవి ఈ వత్తి గాని ప్రమిద గాని తైలము గాని గటపటాదులు గాని ఏవి కూడా ప్రకాశించటం లేదు ప్రకాశించే సామర్థ్యం వాటికి లేదు అట్లే ఇక్కడ దేహం అనేటువంటి ప్రమిద మన కర్మ అనేటువంటి నూనె మరియు అంతఃకరణం మనస్సు అనేటువంటి వత్తి మరి ఆ మనసు ఆ వృత్తి యందు బుద్ధివృత్తి చైతన్యము ఆరుఢమయ్యి దానితో సంబద్ధమైనటువంటి బాహ్య ప్రపంచమును మరి ఆంతర ప్రపంచమును సర్వమును ప్రకాశిస్తుంది వృత్తి ఆరుఢమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం అంటే ఆత్మ అది వృత్తి ఎందు వృత్తిని ప్రకాశిస్తుంది మరియు వృత్తి యొక్క ధర్మాలు అంతఃకరణం యొక్క ధర్మాలైనటువంటి సుఖము దుఃఖము రాగము ద్వేషము మొదలైనటువంటి అన్ని ధర్మాలను ప్రకాశిస్తుంది మరియు ప్రమిద స్థానంలో ఉన్నటువంటి దేహాన్ని ప్రకాశిస్తుంది దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ ప్రకాశిస్తుంది మరియు బాహ్యమైనటువంటి గటపడాది ప్రపంచమును కూడా ప్రకాశిస్తుంది అది స్వయంగా ప్రకాశిస్తూ ఏ ఇతర ప్రకాశముల యొక్క అపేక్ష లేకుండా స్వయంగా ప్రకాశిస్తూ మరియు ఇతరమును తన యందు అధ్యస్థమైనటువంటి అన్నిటినీ ప్రకాశిస్తుంది దేహాది సంఘాతమును మరియు బాహ్య ప్రపంచమునంతటిని కూడా ప్రకాశిస్తుంది అందువల్ల ఆత్మ జ్ఞానస్వరూపము స్వరూపము అని సిద్ధమవుతుంది ఈ జ్ఞాన లక్షణము ఈ ప్రకాశ స్వరూపము ఏదైతే నాకుందో ఇది బ్రహ్మం యొక్క స్వరూపము కాబట్టి నేనే బ్రహ్మమును బ్రహ్మం కూడా స్వయం ప్రకాశము నేను కూడా స్వయం ప్రకాశమును అన్నిటినీ తెలుసుకుంటున్నాను కాబట్టి ఆ బ్రహ్మ లక్షణం నాలో ఉన్నందు నేను బ్రహ్మమునే బ్రహ్మము కంటే భిన్నుడను కాదు అందువల్ల అహం బ్రహ్మాస్మి బ్రహ్మే వాహమస్మి అని ఈ విధంగా సద్రూపత్వము చిద్రూపత్వము ఈ రెండు కూడా ఆత్మలో ఉన్నవి అని ఈ రెండు లక్షణాలు బ్రహ్మములో కూడా ఉన్నందు ఈ ఆత్మ బ్రహ్మమే కాని ఇతరము కాదు అని సిద్ధమైంది సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినస్సు మా విద్విషావహై ఓ శాంత శాంత శాంతి